దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్థుతులు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం మరి స్కైప్లో జీన జీన్ ఆయన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవునికి మహిమ కలిగినట్లు మనము ఆయనను మరి యొక్క లో ఘనపరిచే వారిగా ఉండాలి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన చెప్పే ప్రతి వాక్యము వాక్యమే దేవుడై ఉన్నది కాబట్టి మనము ఆయన ఎందు భయభక్తులకు కలిగి ప్రతి ఒక్క వాక్కును మన హృదయాలు భద్రపరుచుకునే వారిగా ఉండాలి పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆయన మహిమ పరిచి సాక్ష్యాల ద్వారా ఆ దేవునికి మహిమ తేవాలని మరి పరిశుద్ధమైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను మీ అందరికీ వందనాలు మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం ఈ గ్లోరీ సిస్టర్ ప్రైజరాడ్ గ్లోరీ సిస్టర్ సిస్టర్స్ మీరు పాట పాడండి సిస్టర్ స్తూద్రం పరిశుద్రమే మన రాజానికి వందనాలు తండీ రాజానికి స్తూద్రం దేవ ఏసు క్రిష్ రజానికి కొందనాల్ తండీ ఇక్కడ నామలిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా మా మందలం మీద దిగండి మా కొరుకున్న భూమి వచ్చిన దేవ మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మనక శిక్షణ స్థురాలు భరించిన దేవా అందుని బట్టిని కొందనాలు తండి మన ప్రతి పాప శాప దోషాలు కొట్టి వేసి దేవానికి కొందనాల్ తండి ఏసు కృష్ణ దేవానికి వందనాల తండ్రి దేవా ఈ రోజు మరి మరి కసకాయపులా మీరు తోడం దేవా వాక్యం ద్వారా మీరే మా అతన్ని మాట్లాడి దేవానికి వాక్యంలో మేము నిన్న చూడాలా రాజా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి నీ పరిశుద్ధ ఆత్మ సహాయం దయచేసి నేను ఆమానికి స్స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణ నర్శనాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మీరు పాట వాడని తెలిపి పాడుతున్నాం నా ప్రియుడా పాప భీమో ప్రభు వేసు నా ప్రియుడా పాప భీమో ప్రభుయసు నా ప్రాణమును కాపాడి నూతన బల మొసగేను నా ప్రాణమునుకా పాడి నూతన బల మొసగేను స్థుతి గీతములతో ఆరాధించేదను ఎల్ల స్తుతి గితములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాపా విమోచ ప్రభు ఏసు నా ప్రియుడా పాప విమోచ కూడా ప్రభు ఏసు ఏసుని రక్త మందు ముక్తి లభించేను స్థుతించేదన్ ఏసుని రక్త మందు ముక్తి లభించేను స్థుతించేదన్ ఏసు నీ నిత్య జీవం పొందెదను నిచయం ఏసు నిత్య జీవం పొందేదను నిచయం ఏసునకే నా స్మూలు సుమధురం ఏసునకే నా స్తులు మూరం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు ఎస్తూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించ తల్లి గర్భమునే ఎరిగినన్ను ప్రేమించల్లిని మించిన ప్రేమా జూపిన మరువని ప్రేమా తల్లిని మించిన ప్రేమ నాపై చూపిన మరువని ప్రేమా తల్లి మరచిన మరువాడేసురతము తల్లి మరచిన మరువాడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా యేసు సూర్యకాంత సుగంధ సునీలా సువర్ణము సూర్యకాంత సుగంధ సునీలా సూర్యే జస్సు మించినా అవిల గురా జములో సూర్య జస్సు మిల్ గురా జములో సూర్యుని వాలే తేజారిల్లేదను నాయసుతో సూర్యుని వాలే తేజారిల్లేదను నా ఎసుతో నా ప్రియుడా పాప విమో చకుడా ప్రభుయేసు నా ప్రియుడా పాప విమో చకుడా ప్రభుయసు బూర శబ్దముతో నివారు దంచు దుతలతో బూర శబ్దముతో నివారు నా కై గాయా పడినా బంగారు బంగారుని మోమును నాకైగాయా పడినా బంగారుని మోమును రక్షణతో నిరీక్షించేదన్ను వీక్షింపను రక్షణతో నిక్షించేదన్ను విక్షింపను నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయసు సూర్య చంద్ర ఆకాశము దాటి నీచంతకు సూర్య చంద్ర ఆకాశము దాటి చంతకు జీవ వృక్షమున చెంత జీవ నదీ నీచేరీ జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి హల్లే హల్లే ఎల్లపుడు హల్లే హల్లే ఎల్లపుడు నా ప్రియుడా పాపా విమోచుడా ప్రభు యేసు నా ప్రియుడా పాపా విమోచకుడా యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను తల్లి గర్భమునే ఎరిగినన్ను ప్రేమించల్లిని మించిన ప్రేమా చూపిన మరువని ప్రేమ తల్లిని మించిన ప్రేమ నాపై చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభుయేసు నా ప్రాణమును కాపాడి నూత నా పల్లము సగే నా ప్రాణమును కాపాడి నుత నా పళ్ళ మొసగేను స్థుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్థుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాపా విమోచ ప్రభు ఏస్తూ నా ప్రియుడా పాపామోచుడా ప్రభు ఏస్తూ ప్రభు ఏస్తూ హల్లియాజ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ రెడ్ బ్రదర్ థ్యాంక్ యూ అన్నారు అవి బ్రదర్ అటు లేదన్నా అందరికీ సరే బెదర్ ప్రార్థన చేస్తాను పరిస్థితులకు తండ్రి కృపా మేడ జీవం గల దేవ ఇసు ప్రభా నీకు ఎంతో వందాలైనా నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిష్ఠితురైన దేవ నికేస్తులు స్తోతాలు అర్పించుకున్న అయినా ఈ దినవంతం మీ సాయంత్వం నడిపించడం అయినా ప్రతి పనిలో మీరు మాకు ఘన ఇచ్చినారు అడుగడుగున ప్రవ్వ మీరు ఒక సహాయ కలిగొన్నందుకు నీకు ఎంతో వందాలు మీకు ఆదరణ మీ సమాధానము సమస్తం మీరు మాకు అనుగ్రహించి నడిపించిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం ఈ సాయంకాల సమయనైనా మీ పాద సంధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాట్లాడండి మా హృదయాలను సరిచేయండి మీకు పశుద్ధతులు నడిపించమని ప్రాదిష్టమైన మా ఆత్మలను మా జీవం శిరం నిందారహితంగా చేయండి పశుద్ధ పరచండి సంపూర్ణంగానైనా నా తండ్రి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నట్టుగా మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మమ్మల్ని స్వీకరించండి మీకు నూతనమైన పశుధాత్మ అభిషేకం మాకు అనుగరించినైనా మీకు సంపూర్ణత సరళత పశుదతులు నడిపించండి గొప్ప మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నగా ప్రభావ మీరు మాకు సహాయకులుగా ఉండండి మీ ఆలోచన మీ తలంపులు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగరించినైనా ఎంతో వందాన్ని చెల్లిస్తాం భయంకరమైన కాలంలో ఉండడం ప్రవ్వా ఎక్కడ చూసినానైనా అలా జీవి ఎక్కడ చూసినా ప్రవ్వా నా తండ్రి కాపర గొరెల్లో ప్రవ ఏ రీతిగా చెదిరిపోతున్న యొక్క ప్రవ్వ ఈ రోజు అంతా భయంకరంగా ఉంది ప్రవ్వ కాబట్టి నైనా సరైన కాపరి సరైన నడిపించే ప్రవ్వ ఒక ఆత్మీయ స్థితి ఈ రోజు ప్రవ్వ ఎంతో తక్కువగా కనిపిస్తుంది ప్రవ్వ కాబట్టి నైనా నా తండ్రి ఎంతో బంధాన్ని చెల్లిస్తున్నాం ఇక సాయంకాల స్థలంలో నైనా మీ పాదాల దగ్గర మేము వస్తున్నాం మీరు మాతో మాట్లాడండి ప్రవ మమ్మల్ని బలపరచండి ప్రవ మేము ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రభావ మీరేమో నడిపించండి మీకు పశుదాత్మ సాయం మాకు నడిపించమని ఉంటున్న వారందరి మీరు ఆస్వాదించండి ప్రతిరోజ మీరు దర్శించండి బలపరచండి మనందరినీ మీ వాక్యంపై స్థితపరచమని వారు నెల మీరు నడిపించమని పరిశుద్ధ నామంను ప్రార్థించినాం తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రైజరాత్ మన ప్రభువును రక్షకుడైన ఈస్తు క్రీస్తు పరిశుద్ధ నామం మీకు అందరికీ శుభవందనం తెలియజేస్తున్నాను ఈ రోజు మనము వాక్యం యొక్క ధ్యాన అంశం ఏంటంటే దేవుని సైన్యాన్ని నడిపించే నాయకుడు దేవుని లేక దేవుని బిడలని దేవుని సన్నిధికి నడిపించే సేవకులు లేక ద్వారా పాలకులు లేక ఒక లీడర్ ఇంకొక రీతి అర్థం చేసుకోవాల ఒక నాయకుడు అన్నట్టు కాబట్టి అలాంటి నాయకుడు నీ దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు అనేది మనం ధ్యానించు ఈరోజు వాక్య అంశం అది కాబట్టి ముందుగా దేవుడు ఈ లోకంలో ఆయన సృష్టించినప్పుడు ఈ లోకంలో ఈ సృష్టి ఎట్లా కలిగింది ఏ రీతిగా ఉంది మనకు ముందు నుంచి మనకు తెలుసు తర్వాత అది ఎట్లా తప్పిపోయింది కూడా మనకు తెలుసు అవాదముల అవిధేయత వల్ల వరి పాపం వల్ల ఆ సృష్టి మీద ఉన్న అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు ప్రభు మళ్ళీ తిరిగి లోకానికి వచ్చి తన ప్రాణానికి క్రయధనంగా మనం పెట్టి ఆ పోయిన ఒక అధికారాన్ని మళ్ళా తిరిగి ఆయన పొందుకొని తర్వాత ఆ అధికారాన్ని దేవుడు తన బిడలకి అనుగ్రహరించి ఆయన పరలోకం వెళ్ళిండు ఇవన్నీ మనం సువార్తలో మనం చూస్తాం దేవుని అనాది సంకల్పం ఏందో ద్వారా దేవుడు తను ప్రవక్తుల ద్వారా ఆయన మాట్లాడిండు ముందుగానే కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఈ లోకంలో ఒక ప్రణాళికను ఏర్పరిచినప్పుడు అది ఎట్ల ఎట్లా దాన్ని ఆయన నడిపించగలడు అనేది మనం అర్థం చేసుకోవాలా ముందుగా ఏంటంటే ఆ దేవుడు అబ్రహాం వాగ్దానం చేసిండు నీ సంతానం నేను ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తానని ఒకనొక కొన్ని కొన్ని దినాలు శత్రువు చేతిలో నీ సంతానం ఉంటారు అబ్రహమ్మ ఒక టైంలో మళ్ళా వాళ్ళని బయట తీసుకొని అని అబ్రహాంకి దేవుడు భవిష్యత్తు ముందే చూపించిండు కళల రూపకంగా అయితే ఆ యొక్క ఆ భావము ఆయన తెలుసుకున్నప్పుడు ఆయనకి ఎక్కలేని విశ్వాసము సంతోషం అంటే అప్పుడు కుమారుడు కలలేదు ఏం గాలేదు కానీ దేవుడు ముందుగానే చెప్తున్నాడు అనమాట కాబట్టి అబ్రహాం విశ్వాసము కలిగిన వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు కానీ విరిగిని రీతిగా దేవుని స్వరమిని ఆయన చెప్పిన మాటకి విధేత చూపించి ముందుకొచ్చిన వ్యక్తి అబ్రహాం కాబట్టి తన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేసింది తర్వాత అబ్రహాం విశ్వాసము ఏ రీతిగా అది ఫలభరితమైంది అనేది మనం అర్థం చేసుకోవాలా తర్వాత ఆయన ఈ లోకంలో ఒక సృష్టిని ఆరంభించినప్పుడు తర్వాత అవాదములు వాళ్ళ పాపంలో పడినప్పుడు తర్వాత ఆయన ఈ లోకంలో దిగి రావటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఏసు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఒక మానవ శరం ధరించి రావాల్సి వచ్చింది అంటే దేవుడే కానీ శరం ధరించి రావాలా కాబట్టి ఒక ఒక దశలో మానవులాగా అనిపిస్తున్నాడు ఒక దశలో దేవుని కుమారులా కనిపిస్తున్నాడు అంటే రెండు రోల్స్ పాటించండు ఎందుకన్నప్పుడు ఆ రెండిలో కూడా ఒక ఎంతో అర్థం ఉందన్నట్టు ఒకటి మానవ స్వరూపంలో ఎందుకు ఆయన ఒక దశలో ఉంటాడంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మానవుడు ఎట్లా జీవించాలా దేవునిలో అనేది రెండు బ్యాలెన్స్ చేయగలని వ్యక్తి అంటే కేవలం ఏసు మాత్రమే కాబట్టి ఆయన నుంచి నేర్చుకున్న బిడలు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి దశలో కూడా మనం ఏం చేయాలా ఆ దేవుని బిడల్ని నడిపించే వారి లాగా మనం ఉండాలన్నట్టు కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు శిష్యులను ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది మొదట ఆయన సేవ ఆరంభించినప్పుడు మనం చూస్తున్న కొన్ని వాక్యాలు కొంచెం కొన్ని వాక్యాలు మనం ఈరోజు మనం కొంచెం దీర్ఘంగా ధ్యానించాలా ఎందుకనంటే ఎందుకు ఈ వాక్యాన్ని మన అంశం మనం మనం తీసుకున్నాం అన్నప్పుడు ఈరోజు ఏ రీతిగా ఉందనేది దేవుడు మనకు అది కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలా మన సేవ పచ్చరిలో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలా మనం పోవటమే కాకుండా ఇద్దరిని ఎట్లా మనం ప్రోత్సహించాలా అనేది మనం అర్థం చేసుకుంటాం అయితే మోషే గురించి మనం మొట్టమొదట చూసినప్పుడు మోసే జీవితం ఒకసారి మనం ధ్యానించాలి ఎందుకంటే దేవుని ప్రణాళిక ముందు ఎట్లా ఉంది తర్వాత ఎట్లా ఫుల్ఫిల్ అనేది మన అక్కడి మనం చూస్తాం మోసే జీవితం ఎట్లా ఉందంటే ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలా ఆయన ఆయన మోసె సాత్వికుడు దీని మనసు అలాంటి సాత్వికుడు ఒకడో లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చింది కాబట్టి ఆయన జీవితం ఒకసారి మనం చూస్తే మోసే ఐగుప్తి దేశం నుంచి అక్కడ ఒక ఐగుప్తుని కొట్టి చంపటము తర్వాత ఆయన పారిపోవటము తర్వాత ఆయన ఎందుకంటే ఎందుకు కొట్టిండే ఆ యొక్క ఇస్త్రాల్ని ఆ ఐగుప్తుడు కొడతా అని చూసి భరించలేకపోయాడు అన్నట్టు కాబట్టి ఎక్కడో కొంత ఉందనమాట ప్రేమ అయితే ఆయన ఏం చేసిండో చంపేసిన తర్వాత ఆయన పారిపోతాడు రాజు చంపాలని చూసినప్పుడు పారిపోతాడు ఆయన తర్వాత అక్కడ మళ్ళీ కొంత కొన్ని కొన్ని చేస్తారు అక్కడ బావి దగ్గర కొంతమంది కొట్టడం ఇట్లా ఆయన ఏంటంటే అన్ని చేసుకుంటూ పోతా ఉన్నాడు అంటే మోషే గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మోసే ఆ ఐగుప్తుని కూడా ఆయన ఇస్తల ప్రజలు బానిసత్వంగా ఉన్నప్పుడు మోసే చూసిండు చూసినప్పుడు భరించలేకపోయాండు ఎట్లా వెళ్ళి విడిపించాలనేది ఆయనకు మార్గం తెలియదు తెలియదానికి కాబట్టి ఒక ఒక్కని కూడా చంపితే అయిపోతుందా ఎంతో ఉన్నారు కదా బానిసలుగా అట్లా చంపాలంటే అందరిని చంపుకుంటూ అది అసాధ్యం అన్నట్టు కానీ దేవుని ప్రాణానికి అది కాదే కాదు సరే అట్లా చేసినా వెళ్ళిపోయినైనా తర్వాత ఆయన పోయి మళ్ళా విద్యా అక్కడ ఇతరుల దగ్గర పోవటం అక్కడ కొంత కాలం ఉండటం తనకి పిల్లలు కొట్టడం తర్వాత నాకేం నాకు వీటన్నిటితో నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు కానీ ఒక దశలో వాళ్ళు బాధ చూసిండు వేదన పడిండు తర్వాత భయపడి ఏం చేసిండు మళ్ళా పారిపోయిన వాళ్ళు తర్వాత ఎన్నో చేసిండు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు బాణిసత్వంలో వాళ్ళు ములుగుతూ ఉన్నారు అన్నట్టు అంత భయంకర స్థితిలో ఉన్నారు కానీ మోసం ఏం చేసిండు తన సొంత స్వలాభం చేసుకొని తన పెళ్లి చేసుకున్నాడు తర్వాత అక్కడే ఉన్నాడు భార్య బిడ్డలతో ఉన్నాడు అంతా మంచిగానే ఉంది నాకు ఏం తెలియదు అన్నట్టుగానే ఏం చేశాను నాకు పట్టింది కాదు అన్నట్టుగానే ఏం చేస్తున్నంటే పోయి ఒక మందని మేపుకుంటూ వెళ్తా ఉన్నాడు అట్లా ఆయన ఆ జీవితం అట్లా అనమైనప్పుడు తర్వాత దేవుడు నిర్గామకాండం ఇరవై రెండో అధ్యాయంకి వచ్చే వరకు దేవుడు తన బిడ్డలు ఒక ఇస్రాయల్ ఇస్రాయల్ మీద ఉన్న రాజు వాళ్ళు చేసే పనులు వెట్టి పనులు అన్నిటిని భరించలేక వాళ్ళు మూలుగులతోనే దేవుని ప్రార్థించట్టు మనం చూస్తాం ఎక్కడ చూస్తామంటే నిర్గమ కాండము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినములు అలాగూ అనేక దినముల జరిగిన మీదట అడిగుప్పి రాజు చనిపోయిను ఇస్రాయేల్ తాము చేచున్న పెట్టి బట్టి నిట్టూర్పు విడుచు మొరపెట్టుచుండగా నిట్టూర్పు విడుచు మొరపెడతారంట నిట్టూర్పు అంటే ఏం చెప్పండి నిట్టూర్పు అంటే ఏంటంటే హృదయంలో నుంచి ఆ వేదన అది అది వర్ణం తగ తగనది అన్నట్టు అంత భయంకరమైన దుఃఖము హృదయం నుంచి వస్తున్నామట నిట్టూర్పు అంటే అది దుఃఖం కంటే చాలా భయంకరమైన అనమాట అట్లా ఎందుకు వస్తుందంత బాధ వాళ్ళు అంత భయంకరంగా శ్రమ పెడుతున్నారు అయితే వారు పెట్టిన మొర దేవుని ఎద్దకు కాబట్టి దేవుడు వాళ్ళ మొర విన్నాడు తర్వాత కాగా దేవుడు వారి మూలుగులు విని అంటే వాళ్ళ మూలుగులతో నిట్టూర్పు అంటే మూలుగులతో సమానం అన కాబట్టి వాళ్ళ మూలుగులు దేవుడు విన్నాడు వినిన తర్వాత అబ్రహాం ఇసాక్ యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నువ్వు అబ్రహాం కు దేవుడు వాగ్దానం చేసిండు కదా ఒకనొక దినము అబ్రహామ నీ సంతానాన్ని మళ్ళీ తిరిగిన బయటికి తీసుకొస్తా అని ఆయన చెప్పిండు అది ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే అంతకుముందు జ్ఞాపకం లేదా అంటే ఉంది ఎందుకనంటే సరైన నాయకుడు సరైన నడిపించే వాడు కోసం ఆయన చూస్తున్నాడు ఆయన ఎదురు చూస్తున్నాడు అది మోష ద్వారా రావాలా కానీ ఆయన అప్పటి ఆయన సిద్ధంగా లేడు సిద్ధపాటు లేకుండా దేవుడు కూడా ఏం చేయలేడు దేవుడు ఎందుకు మోస నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు బయట తీసుకొస్తాను ముప్పై సంవత్సరాలు ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ ఉన్నారంటే మోసే సిద్ధపడే అప్పటి వరకు మోసే వల్ల కొంత ఆలస్యం అయిపోయిందన్నట్టు అంటే ఒక దశలో అర్థం చేసుకుంటే మనం ఆలస్యం చేయటం వల్ల ఎంతమంది ఆ వేదన రెట్టింపు నాకు అర్థమవుతుంది ఒక దశలో చాలా వేదనగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు వాళ్ళ నిట్టూర్పు విడిచి ఉన్నప్పుడు దేవుడి అర్థం చేరిందొర మోసే అప్పుడు సిద్ధం లేడన్నట్టు అయితే ఇరవై ఐదు వచ్చి వచ్చేవరకి దేవుడు ఇస్రాయల్ అనేది చూచను అని చూసిండు వాళ్ళ బాధ చూసిండు వాళ్ళ బాధ వాళ్ళ మూలుగులు విన్నడైన తర్వాత ఏం చేసిండు దేవుడు వారి అందర లక్ష్యం మీద దృష్టి పెట్టండి చూడండి ఒక ఒక సైన్ ఒక దేవుని బిడల మీద దృష్టి పెట్టినప్పుడు దేవుడు ఏం చేసి చెప్పండి వాటి నుంచి బయట చూస్తాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిండు కాబట్టి అయితే మోషే మూడో మూడవ అధ్యాయానికి వచ్చేవారికి మోషే మిథ్యాను యాజకుడైన యుద్ధ తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకి వచ్చాడు కాబట్టి ఇతరు దగ్గర ఆ మందను మేపుతున్నాయన ఆయన మేపాల్సిన మంద వేరే ఆయన ఏం చేసిండు తెలుసా నాకేం సంబంధం లేదు నాకు ఏం అవసరం లేదని చెప్పి ఆయన ఏం చేసిండు ఆ ఒక మందను ఆయన పాటికాని జీవనం సాగిస్తున్నాడు అయితే దేవుని పర్వతమైన హోరేపుకి వచ్చిండు అప్పుడు ఏమైంది ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో యుగవ దూత అతనికి ప్రత్యక్షం అతడు సూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచునే కానీ కాలి పోలేదు. కాబట్టి దేవుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతూ అక్కడ అంటే అగ్నిలో ఆ పొద ఉంది కానీ అది కాలిపోలేదు అన్నట్టు కాబట్టి దేవుడు అక్కడ ఒక విషయం చూపిస్తున్నాడు మోసవులు ఉన్న అగ్నిని అది ఆయన రగిలింప చేస్తున్నాడు అన్నట్టు ఉన్న ఆ ఫైర్ ఇప్పుడు ఈ రోజు లేదన్నట్టు ఆ టైం వరకు ఆ తపన ఆ తాపత్రం ఆ రోజు అక్కడ ఉండింది తర్వాత అది సల్లారిపోయింది అన్నట్టు తిరిగి దేవుడు ఎందుకు మండుచున్న అగ్ని పొదల నుంచి దేవుడు ప్రత్యక్ష బయలుపరచుకోవాలంటే ఎవరు నీలో దేవుని అగ్ని ఉంది నువ్వు ఒక అగ్ని మండుచున్న ఒక పొదవే నువ్వు అది జ్ఞాపకం చేస్తున్న దేవుడు అక్కడ కాబట్టి మోసే చలారిపోయిన జీవితం ఆ టైం వరకు అది జ్ఞాపకం చేస్తున్నాడు కానీ అప్పుడు మోసే ఆ పద ఎట్లా కాలిపోదో చూస్తానికి ఆయన ఎందు ఆయనకు అర్థమైపోయింది అప్పుడు దేవుడు మాట్లాడటము ఆయన చెప్పులు విడుము అక్కడ నీ పాదముల చెప్పులు విడుము నువ్వు నిలిచిన చోట పరిశుద్ధస్థ ప్రదేశం అన్నాడు అంటే మోసే చెప్పులు అన్నప్పుడు పాదరక్షకులు అంటే ఆయన చేతులు ఆయన పాదములు ఎన్నో అంటే మోసే ఆ దశ వరకు అపవిత్రంలో ఉన్నాడు అందుకు మోసే నువ్వు కొంచెం నీ చెప్పులు విడిచేయమన్నాడు నీ జోళ్ళు విడిచేయమన్నాడు తర్వాత ఆయన చెప్తుండ నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడు చెప్పగా మోసే తన ముఖములు కప్పుకొని దేవుని మీకు చూడవచ్చాను అప్పుడు దేవుడు మాట్లాడుతుంది మోసతోని మరియు యహోవ ఇట్లా ఐగుప్తులనున్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి మూలుగులు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించటకు ఆ దేశంలో విశాలమైన మంచి దేశములకు అనగా కణానీలను హిత్తులకును కామూలిలకు పెరిజీలకును ఇవిలకు ఏబిసీనిలకును నివాస స్థానమై పాలు తేనెలో ప్రవహించే దేశములకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను దేవుడే నేను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుడే డైరెక్ట్ గా దిగొచ్చినప్పుడు మనం ఆయన పోయి కాపాడుకోవచ్చు కదా మోషన్ ఎందుకు దేవుడు ఏర్పరుస్తున్నాడు బైబిల్ విధానం మనం అర్థం చేసుకోవాలా నిబంధన కాలంలో ఉన్న ప్యాటర్న్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చే కూడా అదే ప్యాటర్న్ కనిపిస్తుంది అది నేడ నిబంధన కాలంలో ప్యాటర్న్ నీడ అయితే క్రత నిబంధనకు వచ్చిన ప్యాటర్న్ నిజ స్వరూపం అంటే నీడ అప్పుడు కనిపించలేదు కానీ క్రొత్త నిబంధనకు వచ్చే వరకు నిజస్వరూపం కనిపిస్తుంది అన్నట్టు అంటే దాని పరిపూర్ణత దాని పరిపూర్ణత కానీ దేవుడు నేను దిగొచ్చిన అని చెప్పినప్పుడు ఇస్రాయల్లో మరో నిజంగానే అద్దకు చేరి ఐగిప్తులు వారిని పెట్టు హింసను చూసి తిని కాగా రమ్ము నేడు నిన్ను ఫరో ఎద్దకు పంపేదనని ఇస్రాయల్ ప్రజలను నువ్వు ఐగిప్తులను తోడుకొని రావాలను అని దేవుడు చెప్తున్నాడు అక్కడ నేను విన్నా కానీ నువ్వేం చేయాలా వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా అని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఇది కొంచెం ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఒక విధంగా అక్కడ చూస్తే దేవుడు బద్మనాథుండు అక్కడ అంటే చెప్తున్నాడు నువ్వు వెళ్ళాలి నేను దిగొచ్చిన నా ప్రజల బాధను అంటే మోష దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చిందంటే మోష అక్కడి నుంచి వచ్చిన వాడు వాళ్ళ వాళ్ళ స్వజనులు వాళ్ళంతా కూడా కానీ మోషే అక్కడి నుంచి అవన్నీ అన్ని ఎంత వైభవం ఉన్న కూడా అన్ని విడిచిపెట్టేసి ఆయన బయటకు వచ్చేట్టు మనం చూస్తాం హెబ్రిల పత్రికలో ఇవన్నీ కూడా మోషే ద్వారా దేవుడు జరిగించాలని ఆయన ప్రణాళిక ముందే ఉందన్నట్టు కానీ మోష అప్పుడు సిద్ధపడలేదు అప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నట్టు ఆలస్యమైపోయింది మూడు ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారు అక్కడ ముప్పై సంవత్సరం ఒక రోజు బాధ ఆయన చూసినంత బాధ ఉంటే ముప్పై సంవత్సరాలు బాధపడిందంటే దానికి ఎవరు కారుకులు అంటే మూసి అప్పుడు సిద్ధపడలేదు అన్నట్టు దేవుడు కూడా నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు పరిపూర్ణతలో ఆ సిద్ధపాటు కలిగి ఉండకపోతే కూడా ఆయన కూడా ఏం చేయలేడు ఎందుకంటే సిద్ధపాటు మనం ఏం చేస్తాం చెప్పండి ఎందుకు దేవుడు సిద్ధపరుస్తాడు అనేది మనం కొంతసేపు ముందుకు వెళ్ళాక మనం చూస్తాం వాక్యము ఎందుకు మనం సిద్ధపడాలా నువ్వు ఒక రాజు లాగా ఒక సైన్యాధిపతి ఒక యుద్ధ సూరులాగా నేను చేసినప్పుడు సిద్ధపాటు లేకుండా ఏం జరుగుతున్నది కొంచెం ముందుకెళ్ళం మనం చూస్తాం ఒక నాయకుడు కొన్న లక్షణాలు ఏంది ఆ నాయకుడు తన ప్రజల్ని ఎట్లా నడిపించాలా నాయకుల్ని ఎవరెవరు ఏ స్థానంలో పెట్టాలా ఏ రీతికి నడిపించాలా ఎలాంటి జ్ఞానవంతుడై ఉండాలా యుద్ధంలో ఆ వ్యూహాలు ఎట్లా రచించాలా శత్రుని ఎట్లా ఓడగట్టాలా ఏ వైపు కూడా ప్రజలు నడిపించాలా ఎలాంటి టీచింగ్స్ ఇవ్వాలనేది మనం చూస్తాం అక్కడ బైబుల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడు చెప్తుండడు అక్కడ అరీతిగా అయితే ప్ర మోషన్ అన్నాడు ప్రవ్వా నేను ఏరేవాళ్ళు పంపు ప్రవ్వ అది ప్రవ్వ అని ఆయన అన్ని కారణాలు కానీ ఎన్ని కారణాలు చెప్పినా కానీ చివరికి మోషన్ దేవుడు నడిపించాడు కొన్ని ప్రమాణాలు చూపించి కొన్ని విషయాలు చూపించి నడిపించండు తర్వాత ఆ ఇస్రాయల్ ప్రజల్ని బయట తీసుకురావచ్చే క్రమంలో ఆయనకి ఎలాంటి సందర్భాలు ఎదురైనాయి అనేది మనం అటెండ్ చేసుకోవాలా కానీ అక్కడ ఏం చేసిండు దేవుడు మాటకి విధేయత చూపించిండు ఇస్రాయల్ ప్రజలను తీసుకుపోవడానికి తీర్మానించుకుండా ఆయన అయితే నేను ఎట్లా నన్ను వాళ్ళ నమ్మర ప్రవానికి కొన్ని రుజులు చూపించిండు ఆ కర్ర పాము కావటం కొన్ని అద్భుతాలు జరిగి దేవుడు చూపించి ఒక కొన్ని సూచనలు ఇచ్చిండు తర్వాత అప్పుడు నమ్మిండు తర్వాత అప్పుడు బయలుదేరింది అక్కడ తర్వాత జరిగినప్పుడు ఇస్ ప్రజల అద్భుతాలు అక్కడ జరిగినాయి తీసుకొచ్చే టైంలో ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఏ రీతిగా ఒక నాయకుడి లాగా దేవుని ఒక లీడరు దేవుని సైన్యాన్ని నడిపించే ఒక లీడరు ఎట్లా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ఒక సంఘంలో దేవుడు నిన్ను ఒక కాపరిగా పెట్టుంటే నువ్వు ఎట్లా వాళ్ళు నడిపించాలా లేక ఒక ఒక దాంట్లో నేను ఒక పొజిషన్ లో అది స్పిరిచువల్ కావచ్చు ఫిజికల్ ఏర్ లో నువ్వు ఎట్లా దాన్ని చేయాలనేది మనం అర్థం చేసుకోవాలా మోసే ఎంతమంది ఇస్రాల్ ప్రజలను బయట తీసుకొచ్చే క్రమంలో ఆయన ఎంతగానో శోధించండి ఎంతగానో అతన్ని బాధించింది వాళ్ళు మాటలతో ఎంత భయంకరం చేసింది ఎదో సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ యువర్ధినప్పుడు అక్కడ చేతు నీళ్ళు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా నీళ్ళు లేనప్పుడు ఎంతో ఆయన హింసించింది కానీ వాటి అన్నిటిని ఆయన భరించి చివరికి ఆయన ఏం చేసిండే దేవుని దగ్గర మొరపెట్టి ఎంత ఓర్పుతోనే అతను జీవించిడు తన ప్రజల కోసం ఏ ప్రజలైతే నాకు అవసరం అని నిలిపోయిన మోసి ఆత్మీయ స్థితి ఎట్లా పోయిందన్నది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనము దేవుని మాటకు విధేత చూపించి ఆ ప్రజల వైపు మనం నడిపిస్తూ ముందుకు పోతుంటామో కొన్ని అనుభవాలు దేవుడు మనకి ప్రజల ద్వారా కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి నేను కొన్ని అనుభవాలు వస్తూ వాటి అనేటి నువ్వు ఎట్ట ఫేస్ చేయాలా ఎట్ట నువ్వు దాన్ని ఎదుర్కోవాలా ఎట్లా ఓవర్కమ్ చేసి ఆయన నామాన్ని గణపరచాలా అనేదే మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది సేవా పరిచర్లో మోషే ఎంతగా సనిగినా కానీ ఆయన భరించగలిగినాడు ఒక దశలో ఆయనకు కోపం వస్తుంది ఇసుకు పుట్టేస్తుంది ఆయనకి అంతే ఎంతగా విసికిచ్చిరనేది ఆరు లక్షల మంది జనాలు నడిపేటువంటి మామూలు విషయం అని చెప్పండి ఎంత ఓర్పు ఉండాలా ఆ అతనికి కానీ దేవుడు అంతగా మోషేని నడిపించగలినాడు ఎందుకంటే విధేత చూపించింది కాబట్టి ఎర్ర సముద్రం పాయలు చేసే క్రమంలో అన్నిటిలో కాబట్టి ఎన్నో విషయాలు మనకు తెలిసి మోస గురించి తన చిన్నతనం నుంచి ఆయన ఇస్రాయల్ ప్రజలు నడిపించేంత వరకు ఇవన్నీ కూడా ఎందుకు మనం మనం జ్ఞాపకం చేసుకోవాలని ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి అయితే ఈ నాయకత్వంలో ఆయన ముందుకు ఒక దశలో అతనికి ముసలితనం వచ్చేసింది లాస్ట్కి వచ్చేసింది ఆయన తర్వాత ఆయనకి అనేకులు వచ్చి ఆయన దగ్గరికే వస్తున్నారు న్యాయం తెచ్చడానికి అయితే దేవుడు ఒక విషయం అక్కడ చెప్తున్నాడు అక్కడ ఇది ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలా ఏంటంటే ఆ సార్ చూడండి ఆ సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఇరవై ఏడో అధ్యాయం పదిహేనో వచ్చినము త్వర త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయము పదిహేనో వచనంలో మనం చూస్తాం అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఆ దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు మోసే యహోవతో ఇట్లా నేను సమస్త మానవుల ఆత్మలకు దేవ యహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండ ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము ఇది మనం అర్థం చేసుకోవాలా ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వస్తున్న ప్యాటర్న్ అనమాటది అంటే సమాజం ఎట్లుంది కాపరి లేని గొర్రెల వలె ఉండొద్దు కాబట్టి ఈ సమాజం మీద ఒకరిని నియమించమనడు అప్పుడు అతడు వారి ఎదుట వచ్చితే పోచుండే వారికి నాయకుడిగా ఉండేటప్పుడు సమర్థుడై ఉండవాలను ఇది పాయింట్ అన్నట్టు ఒక నాయకుడు సమర్థవంతంగా ఉండాల అంటే ఒక ఒక పవర్ఫుల్ ఫెయిల్ లాగా ఉండాల ఒక శక్తిమంతుడిగా ఉండాలన్నట్టు నాయకుడు నడిపించే నాయకుడు అంటే ఒక సైన్యాధిపతి ఒక సైన్యాన్ని నడిపించాలంటే ఎంతో పవర్ఫుల్ గా ఉండాల సైన్యాధిపతి ఎప్పుడు ముందుంటాడు ముందు వరుసలో ఉంటాడు సైన్యం వెనక వరుసలో కొంతమంది ఉంటారు అన్నట్టు ఉండాలంట కాబట్టి ఎందుకు నాయకత్వం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నాయకుడు అంటే ఏదో నేను నాయకులని కాదు ఒక దేవుని ప్రజ నడిపించే ఒక నాయకుడు అంటే ఆత్మీయ స్థితిలో కానీ అన్ని విషయంలో దేవుని ఎద్దకు నడిపించే ఒక మార్గం చూపించే ఒక మార్గదర్శకుడుగా ఏసు ప్రభు మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు మార్గం చూపించిండు ఆయన ఎన్నో ప్రమాణాలు చూపించిండు అవన్నీ ఆయన చేసి రుజువులు చూపించి ఆ విధానం ఎట్లా చేయాలని చెప్పేసి ఆయన ఈ లోకంలో అన్ని సమస్తం చెప్పి ఆయన పరలోకం ఇప్పుడు ఆత్మరూపకంగా ఉండి ఇవన్నీ మనకు అవి చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ ఈ నాయకత్వం అనేది పాత నిబంధన కాలంలో నుంచి ఉంది కొత్త నిబంధనలో కూడా ఉంది అయితే నాయకుడు వారికి వారికి ఉండుగా ఉన్నటకు సమర్థుడై ఉండవాలను చూడండి అయితే అందుకు యహోవ మోషేతో ఇట్లా నూను కుమారుడైన యహోశవ ఆత్మను పొందినవాడు నువ్వు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుటకు ఏలియాజర్ ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కనులు ఎదుట అతనికి జ్ఞానాత్మ ఆజ్ఞేయము ఇస్రాయేల్ల సర్వ సమాజము అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచము కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మోసే అంటే మోషేకు తెలుసు కాబట్టి నెక్స్ట్ తరము ఒక ఒక తరం రావాలా నా తరం అయిపోయిన తర్వాత ఇంకొక తరం రావాలా కాబట్టి ఇంకొక జనరేషన్ రావాలా అంటే ఈ రోజు ఎట్లా ఉందంటే నేనే అన్ని చేయాలా నెక్స్ట్ జనరేషన్ లేదన్నట్టు నెక్స్ట్ తరం లేదు ఈ రోజు అట్లా ఉందన్నాడు పత్రి కాబట్టి ఒక ఒక నాయకుడు ఒక లీడరు అనేక లీడర్స్ని తయారు చేయాలా ఒక సేవకుడు అనేకులు సేవకులను తయారు చేయాల సేవకులు అంటే ఇంకా చాలా బాగుంటుంది అనేక మంది సేవకులు తయారు చేయాలా చేయకపోతే ఏమవుతుందంటే ఎక్కడ వేసిన విధానం అక్కడే ఉంటది అన్నట్టు సంఘము విస్తరింపు కాదు సువార్త విస్తరింపు కాదన్నట్టు ఎందుకంటే సువార్త విస్తరిస్తే కానీ అనేక రక్షణలు రారు కానీ ఈరోజు అట్లా లేదు అన్నట్టు కాబట్టి దేవుడు మొదటి కూడా అట్లా చేసుకుంటూ వచ్చిండు నాయకత్వం అనేది కాబట్టి మనం స్పీడ్కి వెళ్ళిపోతాం తర్వాత ఏం జరిగిందంటే మోస చనిపోయే టైంకి మోస చనిపోయే టైంకి ఏం జరిగిందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి నాయకుల్లో ఒకడు మోషే స్థానంలోకి రావాలంటే నెక్స్ట్ రావాలంటే వాగ్దాన దేశాన్ని అక్కడి వరకు ఇది మోసే నడిపించిండు ఆయన తనకి ఇచ్చిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చి అక్కడ నడిపించిండు తర్వాత ఇప్పుడు యోర్థాన్ని దాటాల ఇప్పుడు మీకు ఇంకొక ఇంకొక ఇంకొక ప్రాంతం దాటుకుంటూ మోసే కొంతకాలం ఆయన దాటుకుంటూ వచ్చిండు తర్వాత మోసలు చెప్పిన దేవుడు మోసే సాల్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు యహోషం అని నీ స్థానంలో యహోష నేను ఏర్పరచుకున్నా నువ్వు అతన్ని అభిషేకించు అని అక్కడ మనం ఎక్కడ చూస్తాం మనము సంఖ్య కాండంలో ఒక దశ ద్వితీయోపదేశం చూడండి ద్వితీయోపదేశ కాండము అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వితీయోపదేశ కాండము ముప్పై మోషే తన చేతులను నూను కుమారుడైన యహోషు మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణయను కాబట్టి ఇస్రాయేలులు అతని మాట విని యహోవకు మోష ఆజ్ఞాపించినట్టు చేసేవి కాబట్టి మోస యొక్క చేతులు ఎవరి మీద ఉన్నాయి యహోషు మీద ఉంచమన్నాడు అంటే మోసవులున్న ఆత్మ యహోషు మీదకి వచ్చింది అని అర్థం చేసుకోవాలా అంటే నెక్స్ట్ జనరేషన్కి మోసే యహోషు అని సిద్ధపరుస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకోవాల ఎందుకంటే ఇక్కడ నుంచి మోసే ఎన్నో యుద్ధాలు నేర్పించిన ఎంతో ప్రార్థన చేసిండు ఒక నాయకుడు కాబట్టి ఇంకొక విషయం మేము అర్థం చేసుకోవాలి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నాయకుడికి ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం ఉండాల ఇది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు ఎట్లా పోవాలా ఏ రీతిగా నీకు డైరెక్షన్ తెలియదు ప్రార్థనలో ఆయనతో సహవాసం కలిగితే కానీ పరిశుధాత్మలో నీకు సహాయకులు గుడి నేను నడిపించాడు ఇది చాలా ప్రాముఖ్యమైంది సేవ పరిచయం చేసే తర్వాత విషయం వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో సమయం గడపాలా కాబట్టి అది ఎట్లా అనేది మనం ముందుకు వెళ్ళామని చూస్తాం కాబట్టి మోస జీవితం నుంచి మనం చూసిన తర్వాత యహో శివ స్థానంలోకి వస్తాడు అయితే యహో శివకు ఇంత గొప్ప సైన్యాన్ని ఎట్లా నడిపించాలా ఏ రీతిగా నడిపించాలా అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే దేవుని ఆదేశాలు పాటిస్తాడు దేవుడు ఏం చెప్పినది పాటిస్తాడు ప్రజలను ప్రోత్సహిస్తాడు తర్వాత తన ప్రోత్సాహ పాటిస్తాడు ప్రజలను పాటించేవర్లాగా చేస్తాడు అన్నట్టు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా దేవునితో సహవాసం లేకున్నా లేని నాయకుడితో మన సహవాసం చేస్తే ఏమేమి తెలుసా మన ప్రమాదంలో ఉన్నట్టే అందుకు ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయులతో నువ్వు సహవాసం చేయాలా అంతే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎలాంటి సహవాసం కోరుకుంటున్నాం మనం ఈరోజు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రతి దశలో విశ్వాసకి విశ్వాసతోనే పొత్తు కాబట్టి అవిశ్వాసకి విశ్వాసకి పాలు ఎక్కడిది అన్నాడు పౌలు కాబట్టి ఆత్మీయుడు ఆత్మీయుడితోనే సమ కాబట్టి ఆత్మీయుడు అవిశ్వాసతో చాలా ఇదనే కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎవరిని మనం వెంబడించాలా ఏ ప్రభులు వెంబడించాల మనకు తెలుసు ఎందుకంటే ప్రభును వెంబడించే వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది దేవుని సేవకులు ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే పౌలు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటే మీరు నన్ను పోలు నడుచుకోండి అంటే అంత బోల్డ్గా ఆయన చెప్పిండంటే ఆ ఆ స్థాయికి మనం కూడా ఎదగాలనేది దేవుని ఆశ అన్నట్టు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మోసను మోస ధర్మశాస్త్రం దేవుడు మోసతో మాట్లాడినప్పుడు మోస దేవుని పాటించినప్పుడు దేవుని చెప్పిన పని చేసినప్పుడు మోస చెప్పిన పని ప్రజలు చేసినారు అంటే మధ్యవర్తిగా దేవుడు పెట్టిండు ఈ రోజు మధ్యవర్తి ఎవరు అంటే మన ప్రభు కానీ అనేకులు మన దేవునికి మనకు ప్రజలకు మధ్యవర్తిలాగా దేవుడు ఈ రోజు మన అందరిని పెట్టండి దేవుని సైన్యం నడిపించే ఒక నాయకులాగా ఒక సైన్యాధిపతి లాగా నువ్వు ఉండాలనేది విషయం మనం మనం అర్థం చేసుకోవాలా అయితే యహోశివ గ్రంథంలో మొదటి అధ్యాయంకి వచ్చి మనము యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన యహో సేవకుడైన మోసే మృతి పొందిన తర్వాత యహోవ తాను నూను కుమారులను మోసే పరిచారకుడనైన యహోశివకు ఇలాగో ఆజ్ఞాపించాను సెలవిచ్చాను నా సేవకుడైన మోసే మృతినిందాను కాబట్టి నువ్వు లేచి ఈ నీవును ఈ జనులందరను ఈ దేశ ఈ యువర్ధనది దాటి నేను ఇస్రాయిల్లోకి ఇచ్చిన దేశంకు వెళ్ళుడి మోసతో మోసే కాలం తర్వాత మోస చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు యహోశ వాళ్ళని నుంచి యహోశు లేపి నువ్వు లేచేంజాలా ఈ జనులందరిని తీసుకునే యోధాన్ని దాటి నేను చూపించిపోయే దేశానికి వెళ్ళు అని దేవుడు మోస యహోశువతో నేను మోషేకు చెప్పినట్లు మీరు నువ్వు అడుగుపెట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను ఇది వాగ్దానం ఇది మనం ఇక్కడి నుంచి మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా ఇది వాగ్దానం నువ్వు ఎక్కడ అడుగు అక్కడ ఆ స్థలం నీదే దేవుడు స్థలం మీకు కాబట్టి ఎట్లా అడుగు పెట్టాలనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి నీ బ్రతుకు త్వరగలిపోతు నీ బ్రతుకుతున్ను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసలకు తోడినట్లు నీకు తోడినంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవలేనట్టు మనిషి అన్నప్పుడు శారీరకమైన వాడు శారీరకమైంది నిష్ నిషిద్ధమైంది అపవిత్రమైంది ఏది కూడా నీ ఎదుట నిలబడలేదు అవి కూలిపోవాల్సి అంటే దేవుడిని అంత పవర్ఫుల్ గా అన్నట్టు అంటే లీడర్ నాయకుడు ఎంత బలంగా ఉండాలో ఎంత సమర్థవంతంగా ఉండాలో ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా ఇందాక మనం చూసిన వాక్యం నాయకుడు ఎప్పుడు సమర్థవంతుడే ఉండాలనే ముందు వాక్యం నిర్గామాకా ఇరవై ఏడు చూస్తాం మనం చూడండి అయితే నిన్ను విడుమనే ఎడబాయిన నిర్భరం కలి ధైర్యంగా ఉండుకున్నాను అంటే నిన్ను విడిచిపెట్టిన యహోశవా నేను మోసకి ఎట్లా తోడుగున్నానో నీకు కూడా అట్లా తోడుగా ఉంటా ఎందుకంటే ఇప్పుడు మోస చేయాల్సిన యహోశివ చేయాల్సింది ఏం తెలుసా ఇప్పుడు గొప్ప యుద్ధాలు చేయాలి ఇప్పుడు ఆయన వాళ్ళు తీరు దేశం అంటే ఆమూర్యలు ఇవేలు ఎత్తిలకి వాళ్ళంతా కూడా ఉన్నత దేహులంతా కూడా చాలా భయంకరమైన వ్యక్తుల వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయినారు ఇప్పుడు మనం ఏం చేయాలా అనే స్వాధీన పరచుకోవాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలా ఎన్ని యుద్ధాలు చేసుకుంటూ పోతే అక్కడ పోతాను చెప్పండి కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అనేది మనకు తెలుసుకోవాలి మొట్టమొదట ఆ కాలంలో కంటికి కనిపించే శత్రులతో పోరాడినారు ఈ కాలంలో కంటి కనబడిన శత్రువు అపవాది వాడు వేసే పత్తిలతోని మనం పోరాడాలా కాబట్టి ధైర్యంగా ఉండుము వారికి ఇచ్చేదాన్ని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు చూడండి వాగ్దానం ఎక్కడి నుంచి ఒక ఎక్కడికి వస్తుంది చూడండి దేవుడు అబ్రాహ్మతో వాగ్దానం చేసిండు మోష ద్వారా ఒక ప్రవక్త ద్వారా బయట తీసుకొచ్చిండు ఇంకొక ఇంకొక వ్యక్తి ద్వారా ఆ దేశాన్ని స్వాధీన పరుస్తున్నాడు అంటే చూడండి నాయ నా దేవుని ప్రణాళిక ఎట్లా పోతుంది ఇది మనం అర్థం చేసుకోవాలా ఇది చెప్పాలా బహాటంగా చెప్పాలా ఇది ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రతి ఒక్క జీవితంలో కాబట్టి ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అనడు నువ్వు చేయాలా కాబట్టి నువ్వు జాగ్రత్తగా నిర్భరం కలిగి జాగ్రత్త బహు ధైర్యం ఉండాలి ఎందుకంటే నాయకుడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యం తిరిగి వాళ్ళ ఉండొద్దు దేవుడు మనకి ఇచ్చింది ఇంద్రియ నిగ్రహం ఆత్మనే గాని పిరికి తన ఆత్మ ఇవ్వాలా దేవుడు ద పవర్ ఆఫ్ స్పిరిట్ అని ఉంది చూడండి కాబట్టి ప్రతిది దేవుని శక్తి ఆత్మ మనకి దేవుడు ఇచ్చింది కాబట్టి బలహీన పరుస్తాడో సైన్యం ఓడిపోతాడు ఇది మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఒక నాయకుడిలాగా దేవుడు నేను పెట్టినాడు ఇప్పుడు నువ్వేం చేయాలా యుద్ధం చేయాలా ఎలాంటి యుద్ధం చేయాలా అంటే యుద్ధం చేయమంటూ చేయటం కాదు యుద్ధం కూడా నేర్చుకోవాలా మనం అని నేర్పిస్తాడు ప్రభు కాబట్టి యహోషు దేవుడు ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తు ఈ రోజు యహోశివ లేడు మోషే లేడు ఈ రోజు నువ్వే యహోశివ నేనే యహోశివ నువ్వే ఒక లీడర్ నువ్వు లీడరు అయితే దేవుని ఒక ప్రతినిధిగా పెడితే నువ్వేం చేయాల అనేకుల్ని అనేక సైన్యాన్ని నువ్వు తయారు చేసి ఆ సైన్యం ద్వారా శత్రు కోటలను బద్దలు కొట్టి అనేకులను బయట తీసుకొని రావాలా ఆ సైన్యమే దేవుని సేవకులు సేవకులు తయారు చేస్తే అనేకులు సేవకులు విస్తారమైన సేవకులు తయారు చేస్తే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతాలకు సేవకులు వెళ్తే అప్పుడు ఏమేమి చెప్పండి అంత స్వాధీన పరచవాడు శత్రుగా ఉన్న స్వాధీన పరచుకుంటాం అంటే అలాంటి సేవకుడు కావాలి ఈ రోజు అలాంటి బలమైన ఆత్మీయ జీవితంలో కలిగిన వాడు కావాలి ఆ వ్యక్తి నువ్వు నేను ఎందుకు కాకూడదు అలాంటి నాయకుడు నువ్వు నేను తోడిన దేవుడు యహోశువుకు తోడిన దేవుడు ఈ రోజు నీకు నాకు తోడుగా ఉండడా పిరికితనము భయం మనకి అవసరం లేదు ఎవడు కూడా నిలబడి ఎవరికైనా మన స్వార్థ చెప్పొచ్చు కాబట్టి ఏ రీతిగా చెప్పాలా ఏందనేది దానికి ఒక నియమం ఉంది కదా కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ నా శివకుడైన మోస నీకు ఆజ్ఞపించిన ధర్మశాస్త్రం ఎంతటి చొప్పున చేయవాల నువ్వు నువ్వు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్టు నువ్వు దాని నుండి కుడికి కానీ అడగని తొలగకూడదు ఇది కండిషన్ ఏది ఆజ్ఞ ప్రతి దాన్ని నువ్వు పాటించాలా యహోశివ గ్రంథం ఎనిమిదార్థం చూస్తే లాస్ట్ లో మోస ధర్మశాస్త్ర అతను ఒక్క పదం కూడా పాటించకుండా ఉండలేదంట తూచ తప్పకుండా పాటించిందంట ఒక్కడు కూడా బోధించకుండా మారలేదు ధర్మశాస్త్రం మొత్తం బోధించిండ మోస ధర్మశాస్త్రం యహోశివ అట్లా ప్రజల్ని సిద్ధపరుచుకుంటూ ఒక రాజుగా ఉన్నాడు ఒక యాజకుడిగా ఉండి వాక్యాన్ని చెప్తున్నాడు వాక్యాన్ని ప్రిపేర్ చేస్తున్న ప్రజల్ని తయారు తర్వాత ముందుకు తీసుకెళ్తాడు యుద్ధాలు గెలుస్తున్నాడు ఎంత భారం చెప్పండి ఒక నాయకుల్లో ఒక దేవుని సేవకుడు ఎంత భారం కలిగి ఉంటే అలాంటి కార్యాలు జరిగితే చెప్పండి అలాంటి భారము మనకు దేవుడు ఇవ్వాలా ఆయన ఇస్తాడు ఆయన నడిపిస్తాడు అనే ఆశ మనకు లేకుంటే ఆయన ఈ వాక్యం బయలుపరచబడడు ఈ వాక్యం మనకు రాదు తర్వాత ఈ ధర్మశాస్త్రంలో బోధింపక తప్పిపోకూడదు ప్రతి ఒక్కరు నువ్వు వాక్యం చెప్పాలా ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో ఏదో బాధపడతారని నోచుకునేది కాదు దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్ని నువ్వు చెప్పాలా ఒకటే చెప్పేది కాదు పత్తి కోణంలో పత్తి స్పిరిచువల్ గ్రోత్ లోకి మనం వెళ్ళాలా లో డీప్ లోకి వెళ్ళిపోవాలి మనం చెప్పాలా మొహమాటి పడేది అవసరం లేదు కదా కాబట్టి ఇవి ఇంకా కూడా మనం చెప్పకపోతే ఏమైంది తెలుసా ఇంకా మనం మభ పెట్టిన కాబట్టి ఇంద ఈ వాక్యం నాకు ఎప్పుడు దేవుడు బయలుపరిచింది లీడర్షిప్ మారుతున్నప్పుడు దేవుడు నాకు ఆ విషయం బయలుపరిచింది ఒక లీడర్ ఒక ఒక లీడర్షిప్ తీసుకున్న వ్యక్తి ఎట్లా ఉండాలా ఒక సేవకుడు ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఆ లీడర్షిప్ కింద ఉన్న వాళ్ళందరినీ ఎట్లా వాళ్ళు ప్రోత్సహించాలి వారి ఎట్లా ప్రారంభించాలి నీకు చాలా భారం ఉంటుంది అది ఎవరైనా కావచ్చు సంఘ కాపరికి చాలా భారం ఉంటుంది నువ్వు ఒక లీడర్షిప్ తీసుకుంటే నీకు ఎంతో భారం ఉండాలా ఎంతో ఓపిక ఉండాలా సహనం ఉండాలా అనేకులకు భారం కలిగి ఉండాలా అనేకులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలా అట్లా ఉండాలా అలాంటి లీడరు యహోశివ తయారయండి ఈ రోజు అలాంటి జాషవ జనరేషన్ అంటాం కదా కాబట్టి ఇదంతా యుద్ధకాలం కాబట్టి అట్లా మనం తయారు కావాలా అనే విషయం ప్రభుధి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అయితే చూడండి పదక వచనం చూడండి మీరు స్వాధీన పరచుకొని మీ దేవుడైన యహోవామికిచ్చే దేశమును స్వాధీన పరుచుకున్నటకై మూడు దినములలోగా మీరు యువర్ధను దాటవలను గనుక ఆహారము సిద్ధపరుచుకుని ఆహారం సిద్ధపరచుకోమన్నాడు ఆజ్ఞ ఇది మూడు దినములలోగా మీరు యువర్ధనం దాటబోతున్నారు అంటే అధికారం తీసుకున్నాడు నాయకుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు అభిషేకించుండు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా ప్రతి కాలంలో కూడా దేవుడు రాజును అభిషేకించండు అభిషేకం లేకుండా ఒక్క రాజును చూపించండు బైబుల్లో ఎవరు కూడా రాజు అనేవాడు అభిషేకింపబడాలా దేవుని ఆత్మతో నింపబడాలి ఈ వాక్యం ప్రకారంగా మోస ఎప్పుడైతే చేతులు పెట్టినో ఆయన మీద ఆయన జ్ఞానాత్మ పూడైపోయింది దేవ్ మోసలో ఆత్మ యహోసు మీదకి వచ్చేసింది కొంత పాలు రాజు అనేవాడు అభిషేకం పొందిన వాడే అది అది నేను కొంచెం ముందుకెళ్ళాక నేను చూపిస్తాను తర్వాత పదకొండో వచ్చి పద్నాలుగు ఇరవై పద్నాలుగో వచ్చినాయి మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తి యువర్ధన అవతల మోసే మీకు ఇచ్చిన దేశమును నివసింపవాలని కానీ పరక్రమ వంతులు షూరులైన మీరందరూ ఇతర సన్నద్దులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేయనట్టు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయే వరకు అనగా మీ దేడైన యహోవా మీకు ఇచ్చిన దేశం స్వాధీన పరుచుకున్న వరకు మీరును సహాయం చేయవాలను యహోషివ అక్కడే కాదు యహోషివులో కొంతమంది చెప్తారు కొంతమంది ఇద్దరు సూర్యులు ఉంటారు కదా కొంతమంది యుద్ధం నేర్చుకున్న వాళ్ళు మీరేం చేయాలా అక్కడే ఉండొద్దు మీ భార్య పిల్లలతో ఉండొద్దు మీరు అక్కడ ఉండొద్దు యుద్ధం నేర్చిన వాళ్ళు ఏం చేయాలా వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకొస్తూ మీ సహోదరులు కొద్ది సపోర్టింగ్ ఉంటూ ముందుకు పోవాలా అందరూ కలిస్తేనే యుద్ధం అన్నట్టు సైనింగ్ కలిస్తుంది కదా అన్ని కట్టెలు కలిస్తేనే ఎక్కువ మంట ఒకటే కట్టె కాల్తానంటే అది ఒకటే ఉంటది కాబట్టి అన్ని కట్టెలు కలిసి కాల్తే ఏమేమితా పెద్ద మంట కాబట్టి ఆత్మీయ సత్యం అది కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైంది కదా తర్వాత ఆయన చెప్పటం తర్వాత మోస కేట్టతో అవన్నీ చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ముందుకు వస్తుండడు ఒక దశ వచ్చేసరికి ఎరుకో గోడలు వస్తున్నాయి కాబట్టి ఆత్మీయ స్థితులు మనం అర్థం చేసుకోవాలా మనము సేవ పరిచయంలో ముందుకెళ్తున్నప్పుడు అనేక సైన్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఎన్నో అనేకమైన ఎరుకో గోడలు వస్తూ ఉంటాం వాటి అని నువ్వేం చేయాలా ప్రార్థన అనే ఆయుధంతో వాటిని కోలగొట్టాలా అక్కడ యుద్ధం చేయలే వాళ్ళు పాకారాలు దేవుడు తలుసుకుంటే ఆ ప్రాకారాలు పడగొట్టొచ్చు ఎర్ర సముద్రం పాలిసిన దేవుడు ఈ ఎరుక కూరలో కూలగొట్టలేడైనా ఎందుకు ఏడు రోజులు ఏడు దినాలు ఏడు ప్రదక్షిణలు చేసింది వాళ్ళంటే ప్రార్థన దేవుని ఆరాధిస్తూ శృతిస్తూ వాళ్ళు ఏడు ప్రదక్షిణలు చేసినారు చుట్టూ తిరిగినారు అప్పుడు ప్రాకారాలు కూలిపోయినాయి అంటే ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైంది నువ్వు యుద్ధం తెలిసి ఉండొచ్చు కానీ ప్రార్థన అనేది లేకపోతే ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా ఏరుకోకూడదు ఒక దశలో దేవుడు ఏం చెప్తుంది దశ యుద్ధం చేయమంటాడు మీరు ఖాళీ కూర్చోమంటాడు ఓర్క్ నిలబడమంటాడు విజయం వస్తుంది ఒక దశలో యుద్ధం చేయమంటాడు ఒక దశలో మౌనం ఉండమంటాడు ఒక దశలో ఏం చేయాలా ప్రార్థన చేయమంటాడు ప్రదర్శన చేయ కూడా విధానాలు దేవుడు ఎందుకు మనం చెప్తున్నా అంటే నువ్వు పోరాడేది గొప్ప యుద్ధ పోరాటం అన్నట్టు కాబట్టి ఏం చేయాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇర్మియా గంధంలో నువ్వు రాజులాగా దేవుని నేర్పరచుకున్నాడు నువ్వు రాజులాగా నువ్వు అభిషేకింపబడు రాజు అని కాబట్టి అభిషేకింపబడిన రాజు కానే కాడు ఆ వాక్యం ప్రకారంగా దేవుడు తన బిడలందరినీ అభిషేకించుడు తన సేవకులందరినీ అభిషేకించుడు కాబట్టి మనం రాజులము కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు ఇర్మియా గంధం మొదటి అర్థం పదవచనంలో పెళ్ళగిటకును విరగొట్టుకును నశింపజేటకును పడద్రోయుటకును కటుటకును నాటుటకును ఈ నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను ఫస్ట్ ఏంది పెళ్ళగించటం వాడు వాడు వాడు వాడు పునాదులు వాడేసిన పత్తి ప్రాకారాలు పెళ్లగించటం అవి తుత్తు నీళ్లుగా విరగొట్టాల వాటిని వాటిని నర్శింపజేయాలా పడద్రోయాల ప్రాకారాలు పడవాలి దుష్టుడు ప్రాకారాలు కట్టిండు వాడు దేవుని బిడలల్ని బానిస్తలుగా తీసుకెళ్ళి వాడు శరచరులో వాడు బందీ పడేసిండి కానీ వాడి వాడి వాడు వాడి గవిని మనం స్వాధీన నువ్వు వాడికి ఎదురు పడాలా వాడి ప్రాకారాలు రాజ్యాల మీద జనుల మీద నీకు అధికారం నియమించ నియమించే అపాయింట్ చేశాను దేవుడి ఈ రోజు ప్రతి సేవకును అపాయింట్ చేశాడు ఇది నువ్వు వాక్యాన్ని స్వీకరిస్తే నీకు ఈ యొక్క ఆధిక్యత దేవుడు ఇస్తాడు నువ్వు రాజువు నువ్వు సైన్యాధిపతివి సైన్యం నడిపించే ఒక యుద్ధ సురుడు ఆ రీతిగా సైన్యం నడిపించాలా సైనికుడు ఏం చేయాలా నేను చెప్తా కొంచెం ముందుకెళ్ళినప్పు కాబట్టి దేవుడు ఎందుకు నియమించండి ఫస్ట్ ప్రిపేరేషన్ ఆయన చెప్తాడు తర్వాత ఏం చేయాలా చెప్తాడు ఫస్ట్ ఆజ్నే బయలుదేరుతుంది తర్వాత ఇప్పుడు నువ్వు ఆజ్ఞని ఎట్లా పాటించాలనేది సెకండ్ లెవెల్లో వస్తుంది అన్నట్టు అప్పుడే దానికి మనం చేరుకోగలం ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది తర్వాత ఆన్సర్ రావాలా క్వశ్చన్ ఎందుకు వస్తుంది దాని ఆన్సర్ ఎత్తుక్కోవాలా ఇది క్వశ్చన్ అనుకో ఇప్పుడు మన ఆన్సర్ ఎట్లా దాన్ని ఎట్లా పాటించాలన్నది కొంచెం ముందుకెళ్ళాక మనం చూస్తాం అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ కాలంలో దివారాతులు దాన్ని ధ్యానించమన్నాడా లేదా యోశవతుడి నువ్వు కుడికు గాని తొలగొద్దు యోశవ దాన్ని ధ్యానించు ఒక్కడు నువ్వు తప్పిపోతున్నాడు అంటే ఆయన ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు యోహ శివ అంటే ఎంత బాగా ఉండదు ఒకవైపు ప్రార్థన జీవితం ఉండాలా నాయకుడు అయిన వాడు స్థిరంగా ఉండాలా సమాధుడై ఉండాలా వాళ్ళ బల బల బలహీనతలు ఏమైనా ఉంటే ఎన్నో ఉంటాయి శవకుడు ఇవన్నీ ఈ రోజు ఉన్నాయి చాలా తక్కువ మందిలో ఉంటాయి ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా ఒక దేశం మీద ఇద్దానికి పోవాలంటే నీకు ఎలా ఎలాంటి సా ఇది ఆన్సర్ అన్నట్టు ఇక్కడి నుంచి మన ఆన్సర్ ఏ రాజైనా లూకాస్ వార్త పద్నాలుగు అద్దెని చూడండి లూకాస్త వార్త పద్నాలుగు అధ్యాయి ముప్పై మరియు ఏ రాజైనను మరి రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చే వారిని పది మందితో ఎదిరింప శక్తి తనకు కలదు లేదు అని కూర్చుండి మొదట ఆలోచింపడా ఆలోచిస్తాడా లేదా ఇప్పుడు అర్థం చేసుకోవాలా యహోశివ కూడా అట్లా చేసిండు ఫస్ట్ అంచనా వేసిండు ఏగు చూసిండు తర్వాత ఎట్లా పోరాడాలా ఎట్లా యుద్ధ వ్యూహాలు ఏర్పరచాలి ఎట్లా ఓడగొట్టాలి సైన్ అనేది ఫస్ట్ ఏం చేసింది తెలుసా ఫస్ట్ వేగుల వారిని పంపించింది ఇది అంటే టెస్ట్ చేసుకుంటున్నాడు ఎట్లా వాళ్ళని జయించాలని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా మీద అభిషేకం ఉందని గుడ్డిగా పోయేది కాదు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు వివేచన ఇచ్చిండు అన్ని ఇచ్చిండు దాన్ని నువ్వు తెలివిగా నువ్వు ఆ యుద్ధాన్ని ఎట్లా ఫాలోప్ చేయాలనేది దేవుడు మనకి ఇచ్చిన పరిశుధాత్మని ఇచ్చాడు ఆయన ఆయనే నా రీతిగా కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా నువ్వు యుద్ధానికి పోతున్నప్పుడు నీకు అలాంటి సామర్థ్యత ఉందా లేదు అని ఏదో నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రభుని అడగాల ప్రభుని అడగాల ప్రభా నేను ఈ రోజు పోతున్న యుద్ధానికి యుద్ధంలో విజయం పొందాలా ప్రభ నాకు శక్తి ప్రభ ఆయన సంధిలో మనం అడగాల గోజరాల ప్రార్థించాలా ఏసు ప్రభు దేవుడు కదా ఆయన మన ప్రభు ఎందుకు ప్రతిసారి మాట మాటి ఆ ఏకాంతం ప్రార్థన చేసి చెప్పండి ఆయన ఎంత పరిచయం చేసిండో దానికి డబల్ ఆయన ప్రార్థన చేసిండు ఆయన వాళ్ళని కొలిపి ఇప్పుడే మీరు ఉండండి ఇప్పుడే వస్తా చెప్పిపోయి ప్రార్థన చేసిండు ప్రభావం ఆయనలోంచి బయలుదేరి అనేకులు స్వస్థపరిచింది బలపరిచింది ఎప్పుడైతే ప్రభావం ఆయన చాలిపోయిందో మళ్ళా పోయి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని పొందుకుని మళ్ళీ అది ఎమిటి అయిపోతా ఉంటది నీలో నీలో పవర్ తగ్గుతూ ఉన్నప్పుడు మళ్ళా పోయి ప్రార్థన చేయాలి ప్రభు సీక్రెట్ అదే ఆయన మాట మాట ప్రార్థించి అంటే అలాంటి భయంకరమైన దుష్ట శక్తులతో నువ్వు పోరాడాలంటే భయంకరమైన దురాత్మతో వాటి రాజ్యాన్ని కోలగొట్టి శత్రులు కానీ స్వాధీన సాక్షాత్ మన ప్రభు తన నోటి ద్వారా చెప్తుంది ఈ మాట కాబట్టి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా సామెతల గ్రంథం ఇరవై నాలుగు అర్థం ఆరో వచ్చనం చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవై ఆరు ఆరు వాక్యాన్ని ముగించేస్తాను వివేకం గల వై యుద్ధము చేయము నీకు వివేకం ఉండాలా జ్ఞానం ఉండాలా అప్పుడే నువ్వు యుద్ధం చేయగల తర్వాత ఆలోచన చెప్పు వారు అనేకులు ఉండట నీకు ఆలోచనలు ఇస్తూ ఉంటారు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు కొంత దశలో ఆ సలహాల నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ సలహా ఇది పాటిస్తే నేను నా జీవితం ఎట్లా ఉంటుంది అనేది అది కూడా కాబట్టి కొంతమంది ఆత్మీయులు కొన్ని విషయాలు చెప్తా ఉంటారు కదా మనకి అందుకే వాళ్ళతో మనం ఎప్పుడు సన్నిహితంగా ఉంటూ ఉంటాం ఎందుకంటే వాళ్ళని చేదో నేర్చుకోవాలా ఇల్లు దేవుల్లో బలపడ్డ వాళ్ళు కాబట్టి మనం అవి నేర్చుకుంటే మనం అది పట్టుకో మనం ఇంకా బలపరచబడచ్చు కదా అని చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది సేవకులు వాళ్ళ మాట వినాలా నాయకుడు మాట విన్న వాళ్ళు ప్రజలు వింటే మంచి మార్గంలో పోతారు లేకుంటే నువ్వేంది నాకు చెప్పేదాన్ని మోషని తిరస్కరించిందా లేదా వరాహ సంబంధాలు అంతా తిరస్కరించి ఏమైందన్నారు శ్రమల పాలై భూకం వచ్చి మొత్తం కిందికి వెళ్ళిపోయినారు దేవుని ఉగ్రత మీద దేవుని నాయకుడి మీద తిరస్కరించకూడదు చెప్పిన మాట వినాలా అది పాటించాలా అది ఆజ్ఞ ఒక దశలో నీ పైన ఒక దేవుడు ఒక నువ్వు వాళ్ళ మాట వింటూ ఒక దశలో నువ్వు ఆ స్థాయికి ఎదిగినప్పుడు నీ కింద కొంతమంది ఉంటారు ఆ ఆ లెవెల్ మనం పోవాలా నువ్వు లీడర్ల లీడర్షిప్ తీసుకున్నప్పుడు నీ కింద అనేకుల లీడర్స్ తయారు చేయాలా సేవకులు తయారు చేయాలా వాళ్ళు వాళ్ళ సిం కొంద తయారు చేయాలా అది దేవుని ప్రిన్సిపాల్ అది బైబిల్ విదాన మొదటి నుంచి కూడా శివకుడు ఒక మాదిరి అది నువ్వు ఎలాంటి వాళ్ళతో సహోసం సరే అది నీ ఇష్టం కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వివేకంగా నాయకుడి యుద్ధం చేయము ఆలోచన చెప్పు వారు రక్షణకరము చూడండి కాబట్టి ఇప్పుడు మనం ఒక బైబుల్ ఒక విషయం చూస్తాం మనం నైమాన్ గురించి మనం చూస్తాం కదా నైమాన్ ఏం చేస్తాడు కుష్టరోగం దానికి గొప్ప యుద్ధస్తుడు గొప్ప సైన్యాధిపతి కుష్ఠరోగం ఒక చిన్నది చెప్తే ఆమె ఒక దాసు ఒక బానిసత్వంలో కొనబడిన ఆ చిన్నది చెర కొనబోయిన ఇష్టాలు భంచి తీసుకొచ్చిన చిన్నదాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు ఆ యజమానుడు భార్యతో మాట్లాడింది ఆ చిన్నది ఆ చిన్నదాన్ని చెప్పిన మాట ఆమె వినిందా లేదా ఈ బానిసతో చెప్పిన మాట నేను వినేది ఏంది అని అనుకుంటే ఎప్పుడు కూడా నువ్వు ఆత్మస్థితులు ఎదగలేవు ఆమె వినింది ఆ విని తన భర్త చెప్పింది భర్త వినడు తర్వాత ఎలిచ దగ్గర పోయింది అక్కడ పోయి ఏం చేసిండు ఎవరిదాని అది పోయి ఏడు సార్లు మునుగమన్నాడు సరే దానికి ముందు ఏం జరిగింది మనకు అవసరం లేదాన్ని మనం తెలుసు ఆయన ఏం చేశాడు కోపగించుకొని వెళ్ళిపోయాడు దైవ జీవన ఎలిషా చెప్పిన మాట దేవుని మాట ఆ మాట విని నువ్వు చూపిస్తే నువ్వుకు నీ కుష్ట రోగం బాగైపోద్ది అనే గ్రహించలేకపోయాడు కోపం గించుకొని వెళ్ళిపోయాండు అయితే అక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోవాల నాయకులు సామెతల గంధము పదకొండోదయం పద్నాలుగో వచనంలో నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలే అనేకులు ఉన్నట రక్షణకరం అంట చూడండి ఆలోచన చెప్పేవాళ్ళు అంటే చాలా రక్షణకరం ఎందుకంటే కొన్ని సలహాలు ఇస్తా ఉంటాం చంద్రశేఖర్ అని కూడా మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు బ్రేదర్స్ చెప్తా ఉంటారు ఎందుకు ఇవన్నీ ఆలోచ దేవు నుంచి కలిగినాయి కాబట్టి ఎందుకు ఆ రీతిగా మనం ఉండాలని కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ ఆలోచనలో ఈ తలంపులు ఇవన్నీ కలిగే ఒక నాయకుడు లక్షణాలు ఇవన్నీ మనం ఇతరులకు ఇచ్చేవారిలాగా ఉండాలన్నట్టు ఈ రోజు అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు నువ్వు ఆత్మీయ స్థితిని ఎదగాల నేను నువ్వు బలపరచబడాలా నువ్వు స్పిరిచువల్ గా గ్రోత్ కావాలా వాక్యంలో బలపడవాలంటే ఏం చేయాలా అనేది అట్లా చెప్పేవాళ్ళు తక్కువ అన్నట్టు అలాంటి అలాంటి నాయక అలాంటి విధానము అలాంటి ఆత్మీయతలో ఉన్న వాళ్ళు ఈ రోజు లేరు దేవుడు అది మనకు అది చూపిస్తుంది మనం అట్లా ఉండగలమా అనేది చూస్తాం ప్రతి ఒక్కరు దేవుడు ఒక నాయకుల్లాగా లేక ఒక లీడర్షిప్ లాగా ఒక సైన్యాధిపతి మనం దేవుడు పెట్టాడు కానీ మోర్ష తర్వాత ఏవోషం ఈ రోజు ఏవోషం తర్వాత ఎవరు నేను ఉండాలని కోరుకుంటున్నా అట్లా మనము దేవుడు లో మనం చూసుకోవాలా కాబట్టి చివరిగా నేను వాక్యము రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను ఈ వాక్యాలు మనం ఏం అర్థం చేసుకోవాలన్నప్పుడు మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలా నాలుగు విషయాలు దేవుడు ఒక స్థానంలో నేను పెట్టినప్పుడు నువ్వు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలా నువ్వు చేయాల్సిన పని ఏంది నువ్వు స్వాధీనపరచుకునే దేశము శత్రు అది నువ్వు దాని మీద విజయం పొందాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట నువ్వు అభిషేకింపబడాలా ఇది బైబిల్ ప్రిన్సిపల్ ఏసు క్రీస్తు ప్రభు గురించి మనం చూస్తాం మన ప్రభు అనే దేవుడు మొట్టమొదటి ఆయన యోహో నదిలో బాపీసం పొందిన తర్వాత దేవుని ఆత్మచేతను అభిషేకింపబడ్డాడు అంటే రాజు ఆయన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా నలభై దినాలు అరణ్యంలో కొనిపోయబడి అంటే ప్రార్థన జీవితం తర్వాత ఆయన అప్పుడు ఆయన సేవలో వెళ్ళిపోయి అనేక రోగులను స్వస్థపరిచిండు అంటే యుద్ధం స్టార్ట్ చేసింది చివరి వరకు జయించి చివరికి ఆయన ఏం చేసిండు దేవుని మార్గానికి ఒక మార్గం చూపించాడు మరొక రాజ్యానికి ఒక గమ్యము ఒక మార్గం ఏర్పరిచింది అంటే మోషే ఉపమాని రీతిగా ఉంటే మన ప్రభు మోషే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయన ఆత్మీయస్థితి తట్లుందన్నాడు కాబట్టి ఆ రీతిగా మనం అనేకులు నడిపించాలా అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇంకొక విషయంలో ఏషియా అనే ఒక రాజు ఉంటాడు బైబుల్లో ఈ మూడు గుణగాణాల మీరు జాగ్రత్తగా పరిశీలించండి మోషే నుంచి తర్వాత యహోశివ తర్వాత ఏషియా తర్వాత మన ప్రభు అంటే మొదటి స్థానం మన ప్రభు అంటే ఇవన్నీ వీళ్ళందరూ చూపించింది ఎవరు ఏసు ప్రవే గడ మన ప్రవే కదా కాబట్టి ఆయన ఏం చేస్తుంది ఏషియా ఒక రాజనుడు ఆయన ఎనిమిది సంవత్సరాలకు రాజేండు ఎయిట్ ఇయర్స్ రాజేండు అయితే ఆయన మొట్టమొదటి రాజు అభిషేకం అంటే రాజు అంటే రాజులను అభిషేకిస్తారు పట్టాభిషేకం అభిషేకం పొందిన రాజు అన్నట్టు బైబుల్ విధానం అంటే అభిషేకింపబడ్డ తర్వాత ఆయన ఏం చేసింది తెలుసా రెండో దిన తో గ్రంథం నేను చదువుతున్నాను మీరు అని నంతి నేనేమది విశదీకరించను రెండో దినరుత్వంత గ్రంథము ముప్పై నాలుగోది మొదటి వచ్చనంలో ఏషియా ఏడని ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడయను ఎరుశలేములో ఉన్నాడు ఎనిమిది సంవత్సరాలకి రాజయండి ఆయన అయితే ఏడో వచనంకి వచ్చే వరకు ఆయన రాజైన తర్వాత ఏం చేసిండు అనేది మనం అర్థం చేసుకోవాలా ఆయన రాజైన తర్వాత మొట్టమొదట పోయి మీద కూర్చోలేదు ఇది ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఒక రాజు నువ్వు రాజ్య పాలన చేయాలంటే రాజ్యాలని జయించాలంటే శత్రు సమూహంలోంచి బానిసలు ఉన్న వాళ్ళని బయటికి విడిపించాలంటే నువ్వేం చేయాలా నేనేం చేయాలా నువ్వు ఒక లీడర్ లాగా దేవుడిని పెడితే నువ్వు నీ పని ఏంది నీ లక్ష్యం ఏంది నీ యొక్క స్థితి ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలా రెండో దినరత్వం అంత గ్రంథంలో ముప్పై మొదటి వచ్చిన చూస్తే ఆయన ఏం చేసింది తెలుసా దావిధ తన తన యహోవ దృష్టికి నీతి అనుసరించచ్చు పుడికైనా ఎడమకైనాను తొలగకుండా యహో దేవుడు అదే చెప్పిండు నీ పితుడైన దావిది చూపిన ప్రవర్త సరిగా ప్రవర్తించిన ఆయన తర్వాత తన ఏలుబడిందు ఎనిదో సంవత్సరమున తాను ఇంకనో బాలుడై ఉండగా అతడు తన పితుడైన దావిద యొక్క దేవుని విచారం చేయటకు పూనుకున్నవాడై అక్కడ కామబెట్టింది ఎనిమిది సంవత్సరాలు రాజేయండు రాజైన తర్వాత ధర్మశాస్త్రం పాటిస్తూ దేవుని సందులో గడిపి విచారిస్తూ పన్నెండో ఏట ఉన్నత స్థలంలో దేవస్థ స్థలంలో చెక్ పడగొట్టి చెక్కిన విగ్రహం అన్నిటినీ పోతపోసి తీసివేసి ఎరుసలేమును ఈదో దేశంలో ఎరుసలు ఉన్న నన్ను పవిత్రము చేయ ఆరంభించను ఇప్పుడు అర్థం చేసుకోండి నాలుగు సంవత్సరాలు అయినా దేవునితో సాహసం చేసి ఎంత చిన్న వయసులో ప్రవ్వ నాకు ఎంత గొప్ప బాధ్యత ఇచ్చిన ప్రవ్వా నన్ను రాజుగా నువ్వు అభిషేకించిన ప్రవ్వ ఇప్పుడు ఈ రాజ్యం ఎట్లా వెళ్ళాలా చూస్తేమో భయంకరంగా ఉంది లోకము మొత్తం నిండిపోయింది మా పితరులు విగ్రహాలతో నింపేసిండ్రు ఇప్పుడు ఈ దేశాన్ని ఎట్లా పరిపాలించాలా ఎట్లా నేను చేయాలా ప్రవ్వా ఆయన ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో విచారం చేసిండ్రు నాలుగు సంవత్సరాలు 8 ఇయర్స్ కి ఉన్నవాడు పన్నెండో ఏట అంటే నాలుగు సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయన గడిపిండు మన ప్రభు నలభై దినాలు గడిచిన ప్రార్థనలు గడిపిండు యహోశుభ దివారాతులు ప్రార్థనలు గడిపిండు మోస ప్రార్థనలు గడిపిండు ఇది ఇవన్నీ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలా చూడండి ఈయన రాజు అయినప్పుడు పన్నెండో ఏట చూడండి పన్నెండో ఏట ఆయన ఏం చేసింది తెలుసా ఉన్నత స్థలంలో అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసిన విగ్రహార్థన స్టార్ట్ ఆయన ఛార్జీ అంటే ఈ నాలుగు సంవత్సరాలు దేవుడు సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఎన్నో ఇన్స్ట ఆయన ఇచ్చుంటాడు ఎన్నో సూచనలు ఇచ్చుంటాడు ఎట్లా చేయాలి ఏం చేయాలి దేవుడి దగ్గర అడిగుంటాడు ఆయన నేను అనుకుంటున్నా ఆయన అడిగిన తర్వాత ఆయన పాల దగ్గర కూర్చొని ఆయన సందిలో కూర్చొని అప్పుడు అప్పుడు బయటకు వస్తుంది పన్నెండు సంవత్సరాల తర్వాత అప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏం చేసా రాజ్యపాలన చేయలేదు దేవునికి విరోధంగా ఉన్న ఆ విగ్రహార్థన మొత్తాన్ని తీసిపడేసి క్లీన్ చేసి పడేసి ఎరుసులో మొత్తం యూదా దేశం మొత్తం క్లీనప్ చేసి ఆర్ స్టార్ట్ చేసింది అక్కడ తర్వాత అతడు చూచుండగా జనులు బయలు దేవత వాటి అన్నిటిని పడగొట్టి మొత్తం దేవతాస్థలం మొత్తం విగ్రహాలు మొత్తం చూరం చూరం చేసి పడేసి లాస్ట్కి ఏం చేసింది తెలుసా ఆరో వచ్చి ఆ ప్రకారం మనసే ఎఫ్రాయిల షిమిను దేశంలో వారి పట్టణంలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలం అన్నిటిను పడగొట్టెను మొత్తం బలిపీఠంలోను దేవతా స్థంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇస్రైల దేశం అంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికి వేసి అతడు ఎరుశులం తిరిగి వచ్చెను ఎక్కడ ఆరంభించడు చివరికి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఫస్ట్ చేసిన పని అదే ఆయన రాజు ఫస్ట్ అభిషేకింపబడ్డాడు దేవుని సందులో గడిపిండు దేవుని చమోద పొందుకొని అప్పుడు స్టార్ట్ చేసిన పరిచర్య మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చిండు ఎరుశలంకి వచ్చిండు తర్వాత అతను ఏడుబడి ఎందుకు పదెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర ఫస్ట్ అయిన తర్వాత అతడు ఏం చేసిండు అజల్యా కుమారుడైన షాఫాను పట్టణాధిపతి అయిన మహేష్ రాజ్యపు దస్తావేదుల మీద నున్న యహో హాజు కుమారుడుగు తన దేవుడైన యహో మందిరంను బాగు చెట్టుకై మూడోది ఫస్ట్ దేశాన్ని క్లీన్ చేసింది తర్వాత మందిరం మీద ఫోకస్ పెట్టింది మందిరాన్ని క్లీన్ చేసింది అప్పుడు వరకు లేవు అర్పణలు లేవు ఏం లేవు దేశం అపవిత్రమైపోయింది ఎనిమిది సంవత్సరాల బాలుడు చిన్న ఏజ్లో రాజైన ఆ వ్యక్తి ఇంత భార అందరూ ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి రాజులైన కానీ చిన్న ఏజ్లో రాజు అంటే ఏషియా రాజు ఎంత గొప్ప భారం దేవుడు అక్కడిచ్చజ్యాల మీద ఆ భారము నువ్వు దాని మీద నువ్వు రాజ్యపాలన చేయాలంటే వాటన్నిటి మీద విజయం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధిలో సమయం గడపని నేర్చుకోవాలా నువ్వు ఆయనతో సహవాసం చేయకుండా సన్నిధిలో గడపకుండా కూడా నువ్వు ఏమి కూడా చేయలేవు ఏమి సాధించలేవు ఏదో ఆచారబద్ధంగా ఏదో చెప్పుకొని పోయేస్తుంటేవే కానీ కార్యాలు జరగవు ఇది బైబిల్ విధానం మన ప్రభు కూడా అంతే నలభై సంవత్సరాల ఉపాసనడు అయిన నలభై దినాలు ఈయన నాలుగు సంవత్సరాలు దేవస్థంలో గడిపిండి నాలుగు నాలుగు ఇవన్నీ బైబిల్ విధానాలు ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అన్నట్టు మందిరాన్ని క్లీన్ చేసిండు తర్వాత యాజకులను ఏర్పరిండు గాయాలను ఏర్పరిచిండు మొత్తం మందిరాన్ని మొత్తం రెస్టారేషన్ చేసేసిండు ఆయన ఎక్కడెక్కడ ఏమని మొత్తం క్లీన్ చేసేసి పవిత్ర మొత్తం మంచి చేసిన తర్వాత ధర్మశాస్త్రం దొరికిద్ది అప్పుడు అప్పుడు అందరిని ఏడిస్తుంది ఒక ప్రవక్తని ఉంటది అక్కడ ఆమె దగ్గర కూడా చెప్తుంది రాజుకి చూడండి అక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచడా లేదా అంత గొప్ప రాజేండు కూడా ప్రవక్త దగ్గరికి మనసు ప్రవక్తని దగ్గర మనుషులు పంపించింది ఆయన విచారం ఎందుకు మనకి ఇట్లా అప్పుడు ఆమె చెప్తుంది మీరు దేవుడికి విరుద్ధంగా మీ పాపని చేసిండని అప్పుడు బట్టలు జింపుకున్నాడు ఆయన భయంకరంగా చేసి ఇంత ఎందుకు అయిందని చెప్పి చూడండి ఒక చిన్న యవన దశలో ఉన్న రాజు అంత తపన చేసినప్పుడు అందరిని ఏర్పరిచి మళ్ళా పసుకాన ఆచరిస్తే సమయాల కాలం మొదలుకొని రాజుల కాలంలో ఎవరు కూడా అంత ఘనంగా దేవుని మందిర పస్కా పండుగ చేయలేదంట అంత ఘనంగా పరిచర్య చేయలేదంట అక్కడ రాసింది బైబుల్లో నెక్స్ట్ అధ్యయంలో చూస్తే ఈ రోజు చూడండి రాజు ఒక ఉదశ రాజు ఎన్ని రోజు పాటించినైనా మన ప్రభులు కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ ఆమోదిచ్చిన ప్రభువే కదా తిరిగి మన ప్రభు ద్వారా అవన్నీ మనకు జ్ఞాపకం చేయబడి కొత్త నిబంధన కాలంలో ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అభిషేకం నువ్వు పొందకుండా దేవుని పరిచయ చేయలేవు ఇది కొద్ది కష్టంగా ఉండొచ్చు బాధించొచ్చు వైబుల్ వాకిం చెప్తుంది నేను చెప్పేది కానే కాదు దేవుడు ఒక అభిషేకింపబడిన ఒక నాయకుడిగా దేవుడు ఈ రోజుని నేర్పర్చిండు జనముల మీద రాజ్యాల మీద నీకు అధికారం ఇచ్చిండు ఏ మనుషుడు నేను ఎదుట నిలబడలేడు ఒక నాయకుల్లాగా దేవుడిని పెట్టండు ఒక కాపర్ లాగా దేవుడిని పెట్టిండి ఇప్పుడు నువ్వే మనం ఏం చేయాలా అనేకుల్ని తయారు చేయాలా ఎక్కడైతే పాడైపోయిన దేవుని మంది అక్కడ రెస్టోరేషన్ చేయాలా దాన్ని రెస్టోర్ చేయాలా బయట ఒక మంది ఉంది నాకు లోపల ఒక మంది ఉందన్నారు ఎంతకాలకి లోపలు ఉన్న మంద కోసమే ప్రయాసపడతారు మనుషులు బయట ఒక మంది ఉంది ఆ మంది ఎట్లా ఉంది ఏంది అనేది ఎవరో ప్రయాసపడరు తక్కువ మంది కాబట్టి అనిలు కూడా మన స్వార్థ ప్రకటించాలా లేకపోతే ఏమైద్దంటే వీళ్ళంతా అనిలాగా తయారైపోయి విగ్రహాలు తెచ్చి పెట్టుకున్నారు క్రైస్తవులు అన్నిలాగా తయారైపోయినారు ఇప్పుడు ఇప్పుడు వాటి అన్నిటిని క్లీన్ చేయాలంటే నువ్వు ఎంత పవర్ఫుల్ ఫీల్గా ఉండాలా ఎంత సమర్థవంతుడుగా ఉండాలా నీకు ఎంత సామర్థ్యం ఉంది ప్రభుని అడగల ప్రభు నాకు శక్తి సరిపోదు నేను ఇంకా నాకు శక్తి కావాలో ప్రభు నేను ముందుకు వెళ్తా నాకు ఆ కృప ఈ ప్రభుని ప్రార్థన చేయాలా మన ప్రభు కూడా ప్రభావం ఎప్పుడైతే ఆయన నుంచి బయలుదేరిండో వెళ్ళిపోయిందో మళ్ళా ప్రార్థన చేసిండే ఆయన ఎస్తే మనకి వెళ్ళిపోయిండు ఒంటరి కలిపి ప్రార్థన చేసింది దేవుని చందలు గడిపేండు శక్తి పొందుకుండా మళ్ళా తిరిగి వచ్చే సేవ చేసిండు ఆయన మాటి మాటికి ప్రార్థన చేసేవాడు ఎందుకు సేవ చేసుకుంటూ పోతాడు మనం కానీ ప్రార్థన జీవితం ఉండదు కొంతమంది జీవితాల్లో స్వార్థ చెప్పుకుంటూ పోతే తప్పు అది కానీ ప్రార్థన జీవితం లేకుండా కష్టం కదా ప్రభు నేర్పించిన విధానం అది కాదా క్రీస్తుని పోలు నడుచుకోవటం అంటే అది కదా క్రీస్తు ఏం చేసిండో అది మనం చేయాలా క్రీస్తు నేర్పించిన విధానమే కదా ఈ బైబుల్లో ఉన్న ప్రవక్తులకు అందరికీ ఈ రోజు కూడా మనం అట్లా ఉండాలా ఈ రోజు దేవుడు నిన్ను ఒక లీడర్ లాగా పెట్టిండు ఇవన్నీ గుణగణాలు మనము కలిగి మనం ఆ స్థానాన్ని తీసుకొని దేవుని బిడల దేవుని సైన్యాన్ని మనం ఆయన దేశం ఒక పాలుతేను ప్రవహించే దేశం అంటే పరలోక రాజ్యానికి మనం నడిపించాల దానికి నీ జీవితం మన జీవితము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ప్రభ ఇప్పుడు నిలబడుతున్నా ను ఆమోదించు నేను ఈ రీతిగా నేను జీవించాలా ప్రవ్వా అని ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం ఎందుకంటే మనం అందరం బలహీనమే ఎవడు బలవంతుడు లేడు మనం అంతా బలహీనమే ఆయన శక్తిమంతుడు ఆయన బలమిచ్చేవాడు అలసిపోయిన వాళ్ళ సమస్యల వారికి బలమిచ్చేవాడు ఆయన దేవుడిచ్చే మహాశక్తిని బలవంతుల హీనుడు అన్నాడు మీరు పోరాడేది మనుషులతో కాదు శరీరతో కాదు దుష్ట శక్తులతోనే పోరాడుతున్నారు వివేకాల నాయకుడు యుద్ధం చేయము ప్రవ్వా నాకు ఆ వివేకమీ జ్ఞానమే ప్రవ్వా అని ప్రార్థన చేసాం కొంతసేపు మనం సమయం ప్రార్థనలో సమయం గడుపుదాం ప్రభులు మనం అడుగుదాం ప్రవ్వా నైనా ఏషియా రాజు నాలుగు సంవత్సరాలు మీ సందులో గడిపిన ప్రవ్వా దేశాన్ని మొత్తం క్లీన్ చేసిన ప్రవ్వా నైనా నేను ఈ లోకంలోన్న వాటి అన్నిటి మీద విజయం పొందాలంటే ఏం చేయాలా అనేది ఈ రోజు మీరు మాతో మాట్లాడారు నన్ను ఒక నాయకుడిగా ఒక ఓ ప్రవ్వ ఒక లీడర్ లాగా పెట్టిన ప్రవ్వా నీ యొక్క ప్రతినిధిగా నన్ను ఈ లోకంలో ఒక సేవకుడిగా పెట్టిన ఇప్పుడు నేను ఏం చేయాలా నాకు అర్థం ఏమిటి అనేది మీరు చూపించినారు ఇక మీదట ప్రవ్వ మీ మారితే మేము ముందుకు పోవాలా తండ్రి ఎంతో మంది కాపర్లేని గొరెల ప్రవ్వ చెదిరిపోయిన ప్రవ్వ నైనా ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ ఎక్కడ తీసినా కానీ ప్రవ్వా వేదన ప్రవ్వ కాబట్టి నైనా ఆ వేదన మేము తీసుకోవాలా ప్రవ్వ నైనా మీరు ఎంతగా వేదన పడుతున్నారు ఓ ప్రవ్వ అనేకుల కొరకు మీరు ఎంతగా శివు మీద భరించినారు ఆ వేదన మాకు కలుగును గాక ఏసుక్రీస్తు నామంలో ప్రవ్వా అలాంటి భారం కలిగే ప్రవ్వ ముందుకు పోవాలా ప్రవ్వా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రవ్వ వాళ్ళందరికీ మీరు శువార్త ప్రకటించాలా ప్రభా ఒక దశలో మేము మోసలాగానే ఉన్నాం ప్రభావ మాకు ఏం పట్టింది కాదని ఉన్నాం ప్రవ్వా మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం అయినా అయినా నన్ను క్షమించు ప్రవ్వా మీ కృపలు జ్ఞాపకం చేసుకున్నైనా నా తండ్రి ఇక మీదటైనా ప్రవ్వా మేము ముందుకు పోయి ప్రవ్వా అనేకులు శువత ప్రకటించాలా ప్రవ్వ లేకుంటే వాడు మా కంటే వెళ్తున్నాడు ప్రవ్వా ఎవరిని మింగదాం అని గర్జించి సింహం వల్ల ఎవడు మింగదామని ఎదుగుతూ తిరుగుతున్నాడు వాడు కూడా కానీ వాడి కంటే మేము పోయి వాడి వాడికి భార్యని పడకున్న ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మేము తీసుకొని రావాలి మీ సన్నిధికి వాడు మాకు ఎదురు పడతాడు ప్రభావ ఏదో ఒక రోజు వాడు అడ్డుపడతాడు పత్తి దస్తులు కానీ వాడిని ఎదుర్కోవాలో ప్రభావ ఎందుకంటే మాకు వాగ్దానం చేసినారు మీరు నైనా ఏ మనుషుడు కూడా నేను ఎదుట నిలబడలేరంట ఏ దుష్ట మా ముందు నిలబడలేవు ప్రాకారాలు మా ముందు నిలబడి ఇత్త గోడలు ఎనప గడియలు మేము విరగొడతాడన్నారు ఏది కూడా నేను ఎదుట నిలబడలేదన్నారు ప్రభా కాబట్టి ఇక మీదటి మేము అలాంటి బలమైన విశ్వాసంతో అలాంటి బలమైన ఆత్మను నింపబడి మేము ముందుకు పోయి మీకు రాజ్యస్థాపన మేము చేయాలా ప్రభావ అలాంటి అభిషేకం మాకు దయచేయండి ఈ లోకమంతా విగ్రహాంతం నిండిపోయింది ప్రభావా మందిరం ఈరోజు విగ్రహంతో నిండిపోయింది ప్రవ్వ ఈ దేశం విగ్రహాంత నిండిపోయింది కాబట్టి ఏం చేయాలా ప్రవ్వ అంటే యశ ప్రవ్వ నాలుగు సంవత్సరాలు ప్రభ చిన్న పిల్లలు ఉన్నప్పుడే ప్రవ్వా అంత గొప్ప రాజ్యాన్ని భారాన్నిచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ధ్యానిస్తూ మీ పాదాల దగ్గర గడిపిండి ప్రవ్వా మేము కూడా మీ పాదాల దగ్గర కడపకుండా ఏం చేయలేం ప్రవ్వ మేము మాకు శక్తి రానే రాదు మేము ఒప్పుకుంటాం నిస్సాహస్థితులమని క్షమించని ప్రవ్వ మరొక అవకాశం ఇంకొక అవకాశం మాకు అనుగ్రహించండి మీ మయమర్థం నిలబెట్టుకోం ప్రవ్వ మీరు ఆకడ దినాల చివరి దినాలు ఉన్నాం ప్రవ్వా తండ్రి మేము మాకు పని మేము సమర్థవంతంగా మేము ముందుకు పోవాలా ప్రవ్వ మీ మా కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది ప్రవ మూలుగుతూ ప్రస్తావేదన పడుతుంది ఎవరు మమ్మల్ని విడిపిస్తారా దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు కాబట్టి మేము వెళ్తాం ప్రవ్వ వాళ్ళ మూలుగుల నుంచి మేము విడిపించి మీ వైపు నడిపిస్తాం ప్రవ్వా మేము ఆ రీతిగా ఫెయిల్ కావద్దు ప్రభా మీదట మమ్మల్ని క్షమించినైనా ఇంకొక అవకాశం మాకు అనిగిరించి మమ్మల్ని అభిషేకించి ప్రతి చోట మీకు శాశిలో పెట్టుకు మరి విశేషంగా ప్రవ్వ మీ పాదాల దగ్గర కూర్చో మేము సమయం గడపాల ప్రార్థన ఎక్కువ సమయం ప్రార్థన గడపాల ప్రవ్వ అలాంటి కృప మాకు అందరికి అనుగ్రించండి రాతి కాల సమకు మంచి నిద్ర అనుగరించండి ఏ కులేసే స్థుతించి గనపచ్చలాగా మీ కృప మాకు అనుగ్రించండి మా ఆత్మలను మా ప్రాణము మా శరీలను తండ్రి మీకే అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించటన్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు సదాకాలం తోడెన్నును గాక మెయిన్ ప్రైజ్ రాట్ బ్రదర్స్ ఇస్తారు అందరూ ప్రైజ్ రాడ్ ప్రైజ్ రాడ్ అన్న ప్రైజ్ రాట్ సిస్టర్స్ బ్రదర్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ